తేనైష పూర్ణ సవా ఏష పురుషవిధ ఏ తురుషవిధత అన్వయం పురుషవిధ తస్ ప్రియమే వశిర ప్రియము కల మోదో దక్షిణపక్ష మోదము అ ప్రియము కంటే గొప్పది ప్రమోదము ఉత్తరపక్ష ఆనంద ఆత్మా ఆనందమే శరీరం బ్రహ్మ తోక అని చెప్పారు ఈ చెప్పిన దాన్ని బట్టి అది ముఖ్యం కావడానికి వీరలేదు ఎందుకంటే ముఖ్య ఆనందంలో అవయవాలు ఉండవు అవయవాలుంటే అది కూడా మిగతా వాటిల్లాగా పరిచ్ఛన్నం అయిపోయి నశించిపోతుంది అన్నమయం నశించిపోతుందంటే అర్థం చేసుకుంటాం పర్వాలేదు ఎలాగో అవయవాలు ఉన్నాయి కొని ఉండదు విజ్ఞానమయం కూడా నశించేదే ఈ బుద్ధి ఏమైనా మిగులుతుందండి వీడు బతికుండగానే పోతుంది ఆ బుద్ధి కాబట్టి విజ్ఞానమయం కూడా నశించేదే ఏదో ఏదో సమ్ డిసీజ్ వస్తే కథమ్ అన్నీ అంతే కానీ ఆనందమయము దానికి కూడా అవయవాలు చెప్పారు మీరు దానికి తల ఉంది ప్రియము మోదము అవయవాలు ఉన్నాయి డివిషన్స్ ఉన్నాయి గ్రెడేషన్స్ ఉన్నాయి తోకా మొదలైన అవయవాలు అప్పుడు అది ముఖ్య అవుతుంది ముఖ్య కూడా అవయవాలు ఉంటాయా ఏమి కాబట్టి ఇది ఏదో సర్వాంతరం గనక ఇదే ముఖ్య బ్రహ్మాన్ని నీ నిర్ణయం ఉన్నదే అది తప్పు ఇది కూడా అముఖ్యమే తెలిసిందండి ప్రియాది అవయవగా అవయవ సంబంధం ఉండుట వలన ఇది ముఖ్య బ్రహ్మ కాదాలదు మరో హేతువు శారీరత్వశ్రవణాఖ్య ఇప్పుడు చూడండి తస్యైష ఏవ శారీర ఆత్మ సో ఈ ఆనందమయం ఉన్నదే ఈ ఆనందమయము ఆత్మ అంతకుముందు కూడా ప్రతీది అలాగే చెప్పారు అన్నమయమో ఆత్మ ప్రాణమయమో ఆత్మ అన్యోంతర ఆత్మ ఇది ఆత్మ దీనికంటే మరో ఆత్మ లోపల ఉంది అలా వస్తున్నాం అంటే అది అముఖ్య ఆత్మ అవుతుంది ఇది ముఖ్య ఆత్మ అవుతుంది ఈ ఆనందమయమే ముఖ్య ఆత్మ అని పూర్వపక్షి యొక్క అని సిద్ధాంతి యొక్క అభిప్రాయం కానీ పూర్వపక్షి ఒప్పుకోవట్లేదు ఇది కూడా అముఖ్యమే పూర్వపక్షం ఇప్పుడు ఆనందమయమే ముఖ్య ఆత్మ అయితే దాన్ని ఏమను గమనించారు శారీర ఆత్మ శారీర అంటే శరీరే భవ శరీరమునందు ఉండేది శరీరమునందు ఉండేది అంటే శరీరము చేత పరిచ్ఛిన్నమైంది అని అర్థం వస్తుంది కదా కాబట్టి అవయవాలుండడం ఒక దోషం శరీరానికి పరిమితమై ఉండడం మరో దోషం ఈ రెండు కూడా అక్కడ కనపడుతున్నాయి కనపడుతుంటే ఇదే ముఖ్యాత్మను ఎలా అంట ఇది అమోక్ష ఆత్మ అన్నట్లయితే పర్వాలేదు అవయవాలు ఉండొచ్చు శరీర పరిమితి కూడా ఉండొచ్చు కానీ ముఖ్యాత్మ అయితే మటుకు అవయవ సంయోగము శరీరమునకు పరిమితమై ఉట ఈ రెండు అంశాలు పోసాగావు కాబట్టి ఈ ఆనందమయము అముఖ్య ఆత్మయమే అని పూర్వపక్ష అంటారు సిద్ధాంతమేది అనే దాంట్లో కన్ఫ్యూషన్ ఉండకూడదు ఎందుకంటే పూర్వపక్షంలో సిద్ధాంతంలో సిద్ధాంతంలో పూర్వం అలా జంపు చేస్తూ ఉంటాం మీరు అప్పటికప్పుడు క్లియర్గా పెట్టుకోవాలి ముఖ్యశ్చేదాత్మా ఆనందమయ ప్రియాది సంస్పర్శ ఆనందమయమే ముఖ్యాత్మ నువ్వు అంటున్నాడయా ఆనందమయం ముఖ్యాత్మ అవదు అలా కాలేదు ఎందుకంటే ఆనందమయమే ముఖ్యాత్మ దానికి ప్రియము మోదము ప్రమోదము అని విభాగములన్నిటితోటి సమావేశం అది ప్రియము అది ఒక అవయవం దానికి ప్రియము ఇంకో అవయవం మోదము మరో అవయవం ప్రమోదము అని ఈ విధమైనటువంటి సంబంధము కలిగి ఉండుతా అవయవములతోటి అది పోసదదు కానీ శృతి అలా చెప్తోంది ఇహతు తస్య ప్రియమేవ శిర ఇది శ్రూయతే సో శృతి స్పష్టంగా చెప్తోంది ఆ ఆనందమయానికి శిరస్సేమిటి ప్రియమే శిరస్సు అని స్పష్టంగా చెప్తోంది పైగా శారీరత్వం చెూయతే ఈ ఆనందమయము శరీర భవము శరీరములో ఉండేది అని కూడా స్పష్టంగా శృతి చెప్తోంది చెప్తోంది కాబట్టి ఆవాక్యం అక్కడుంది తస్యేష ఏ శారీర ఆత్మా పూర్వ ఎఫ్ పూర్వస్య తస్యేష ఏవ శారీర ఆత్మ దానికి అర్థం చెప్తున్నా ఇప్పుడు ఇది విజ్ఞానమయం కదండీ విజ్ఞానమయంలో వచ్చింది ఆనందమయం విజ్ఞానమయానికి ఆంతరంగా వచ్చింది ఇక్కడ వరసేమిటంటే విజ్ఞానం యజ్ఞంతనుకే అని విజ్ఞానమయం చెప్పారు చెప్పి ఆనందమయం రావడానికి ముందే తస్యేష ఏవ శ పూర్వస్య తస్మాద్వా ఏ తస్మాత్ అన్యోంతర ఆత్మానందమయ అని ఆ వాక్యాలలో ఉన్నాయి ఇప్పుడు ఈ వాక్యాలకు అర్థం ఏమిటంటే చూడండి తస్య శారీర ఆత్మ తస్యా అంటే తస్య విజ్ఞానాత్మన ఆ ఈ శారీర ఆత్మ శరీరే భవ ఆత్మా ఓకే సత్స విజ్ఞానం య పూర్వస్య ఈ విజ్ఞానమయానికి పూర్వం ఏమిటి మనోమయం ఆ మనోమయము యహ తూర్వస్య మనోమయస్ ఆత్మ ఏష ఏ శరీరే మనోమయ భవ శారీర కహ యేష విజ్ఞానమయ ఇప్పుడు చెప్తా చూడండి అన్నమయము ఉన్నది అన్నమయము ఫిజికల్ బాడీ ఈ అన్నమయమునందు ప్రాణమయము లోపల ఉన్నది కాబట్టి ప్రాణమయమునకు శరీరం ఏమిటైంది అన్నమయమైనది ప్రాణం శరీరం ఉంటే పైనుండే కవర్ కి శరీరము అని పేరు ప్రాణమయమునకు లోపల మనోమయమున్నది మనోమయమునకు శరీరం ఏమైంది ప్రాణమయమైనది మనోమయమునకు లోపల విజ్ఞానమయమున్నది విజ్ఞానమయమునకు శరీరం ఏమైనది మనోమయమైనది విజ్ఞానమయమునకు ఆనందమయము లోపల ఉన్నది ఆనందమయానికి శరీరం ఏమైంది విజ్ఞానమయమైంది కాబట్టి ఇప్పుడు ఆనందమయము ఏమైంది శరీరమునందు ఉన్నదైందా లేదా విజ్ఞానమయమనే శరీరమునందున్నది ఆనందమయం మనోమయమనే శరీరమునందున్నది విజ్ఞానమయం ప్రాణమయమనే శరీరమునందున్నది మనోమయము అన్నమయమనే శరీరమునందున్నది ప్రాణమయము తెలిసిందండి ఇవన్నీ శరీరమునందున్నాయి ఏమండి అన్నమయమే శరీరం ఇంకా అది శరీరం నందు ఉన్నది అనుకోకూడదు అదే శరీరం ఏమంటే అన్నమయ శరీరంలో ఏముంది ప్రాణమయం ఉన్నది ప్రాణమయ శరీరంలో మనోమయం మనోమయ శరీరంలో విజ్ఞానమయం విజ్ఞానమయ శరీరంలో ఆనందమయం ఉన్నది ఆ విధంగా ఆనందమయము శారీరమైనది ఈ శారీరత్వం అనేది అది అముఖ్యము అని చెప్పటానికి బలమైన హేతు అని సృజిస్తారు ఇప్పుడు నేను చెప్తా చూడండి మీరు ఇది సమాధానం చెప్పండి మనోమయము యొక్క సారమేమిటి విజ్ఞానమయం చూడండి ఆత్మా అనే పదాన్ని పడతారు సారము అనే అర్థంలో ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళీ చెప్తావు చూడండి అన్నమయం ఉన్నది అన్నమయానికి ఆత్మ ఏమిటండి ప్రాణమయం ప్రాణమయానికి శరీరం ఏమిటండి అన్నమయం ఎట్లా యహా పూర్వస్య ఆత్మ తూర్వం శరీరం ఏమండి ఇది అలాగే చెప్తా చూడండి ప్రాణమయం ఉన్నది ఈ ప్రాణమయము పూర్వస్య ఆత్మ పూర్వం ఏమిటి ప్రాణమయానికి పూర్వం ఏమిటి అన్నమయం అన్నమయానికి ప్రాణమయం ఆత్మ య పూర్వస్య ఇప్పుడు ఈ ప్రాణమయానికి ఏది పూర్వానికి ఆత్మయో అటువంటి ఈ ప్రాణమయానికి శరీరం ఏమిటి పూర్వం పూర్వం శరీరం అవుతుంది పూర్వం అంటే అన్నమయం శరీరం అవుతుంది కాబట్టి పూర్వం ఉన్నదానికి తర్వాతిది ఆత్మ అవుతుంది తర్వాతి దానికి ముందటిది శరీరం అవుతుంది అదేవిధంగా ఆనందమయము విజ్ఞానమయానికి ఆత్మ అయింది ఎఫ్ పూర్వస్య ఎవండి అయితే ఆ ఆనందమయానికి విజ్ఞానమయము శరీరం అవుతుంది కాబట్టి విజ్ఞానమయ శరీరమునందు ఉన్నటువంటి ఆనందమయ ఆత్మ విజ్ఞానమయ ఆత్మకి సారము విజ్ఞానమయానికి ఆత్మ ఇది ఆనందమయము అని చెప్తుంటే దీనికి అవయవ సంస్పర్శం ఉంది దీనికి పైగా విజ్ఞానమయము శరీరం అవుతుంటే ఇది ముఖ్య బ్రహ్మ ఎలా అవుతుందా కాబట్టి ఇది ముఖ్య బ్రహ్మ కాదు ఎందుకైతే టెక్నికల్గా ఉంటుందని కూడా మీకు మనం చేశాను కొంత టెక్నికాలిటీ కూడా తప్పదు తస్య పూర్వస్ విజ్ఞానమయస్య ఏవ శ శారీర ఇదంతా కూడా భాష్యకారులు చక్కటి అందమైన వాక్యంలో సంగ్రహించారు యహ ఏషనందమయ ఈ ఆనందమయం ఏది కలదు ఇది తూర్వస్ విజ్ఞానమయస్ ఆత్మ దీనికి పూర్వముందుండే ఆ విజ్ఞానమయానికి ఈ ఆనందమయము ఆత్మ ఈ ఆనందమయము ఏషీర ఇది శారీరము అంటే శరీరమునందుగలది అంటే ఆనందమయానికి శరీరం ఉంది ఏమిటవుతుంది శరీరం విజ్ఞానమయం శరీరము కాబట్టి విజ్ఞానమయం శరీరం గనక ఇది శారీర విజ్ఞానమయానికి ఇది ఆత్మ ఆంతరము కనుక ఇది ఆనందమయము విజ్ఞానమయానికి సారభూతమైనది కాబట్టి దానికంటే కూడా ఉన్నతమైన ఉత్తమమైనది అంతవరకు బాగానే ఉత్తమము సందేహం లేదు కానీ ఇదే బ్రహ్మ మాట మాత్రం వస ఎందుకంటే దీనికి శరీర సంబంధం ఉంది కనుక దీని మీద మీకు బృహదారణ్యంలో వాక్యం అక్కడ బృహదారణ్యం కాదు చామ్రోగ్యంలో సశరీరస్య సత ప్రియాప్రియో అపహతి నాస్తి నహ వై సశరీరస్య సత ప్రియాప్రియోరపహతి రస్తి అని వాక్యం ఉంటుంది ఇది చాలా మంచి వాక్యం నేను చాలా గట్టిగా చెప్పాను ఆ రోజుల్లో చూడండి శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నంత కాలం ఒకప్పుడు నేను కాకపోతే నాది అని అనుకున్నా పర్వాలేదు అదే అదే పరిస్థితి నేను నాది నేనంటే మరీ గంభీరంగా లోతైనటువంటి తాదాత్మ్యం నాది అంటే ఒక్కటిసారి గ్యాప్ ఉంది బట్ స్టిల్ అది కూడా తాదాత్మ్యమే ఈ శరీరమే నేను నాది అని వీడు అనుకున్నంత కాలము వీడికి ఒకటి క్రియము మరొకటి అక్రియము అూట తప్పదు ఈ పరిస్థితిలో మార్పు రాదు మీరు ఎన్ని జాతకాలు పెట్టుకోండి ఎన్ని పూజలు చేసుకోండి ఎన్ని తపస్సులు చేయండి ఎన్ని ఉపాసనలు చేయండి ఈ శరీరమే నేను అని మీరు అనుకుంటున్నంత కాలము మీకు ప్రియ అప్రియముల సమావేశము తప్పదు ఇంకా తప్పదండి ఓకే కాబట్టి సో నేను పొద్దున భాగవతం చూస్తున్నా దాంట్లో కొన్ని ఇది చాలా గంభీరమైన శ్లోకాలు వస్తున్నాయి కుణపే ఆత్మబుద్ధి ఇది కుణపము కుణపమంటే శవం ఇది శవము శవమే కదండి శవ ప్రాయమేగా ప్రాణశక్తి ఉంది కాబట్టి మీకు ఎందుకు అందంగా కనపడుతోంది కానీ శవమేగా అదర్వైజ్ మైనస్ ప్రాణశక్తి అది శవమే ఆ శవముందు ఆత్మబుద్ధి సో కుణపే ఆత్మబుద్ధి అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన జ్ఞాని ఆయన ఆయన జ్ఞానాన్ని ఆయన దగ్గర మనం సత్సంగం చేసి జ్ఞానాన్ని పొందితే మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనం ముక్తి పొందుతాము ఆ జ్ఞానియే పరబ్రహ్మ ఆయన వల్ల మనం కూడా పరబ్రహ్మను తెలుసుకోవాలి అనే ఈ సంస్కారం ఎందుకు చూసారా ఇది కొంతమందికి రాదు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ సంస్కారము ఇది కొంతమందికి రాదన్నాడు ఎవళ్ళయ్యా కొంతమంది అంటే మిష్టి కింద చెప్పాడు చెప్పమంటారా అది ఎందుకంటే ఒకప్పుడు కొంత పరుషంగా ఉంటాయి భాగవత శ్లోకాలు ఈ దేహమే నేననుకుంటున్న వారికి ఈ ఆత్మ బ్రహ్మ బ్రహ్మజ్ఞానియే బ్రహ్మ తను బ్రహ్మ అనే జ్ఞానం ఛాన్స్ లేదు ఓకే సైరణ తర్వాత జాయాం స్వబుద్ధి ఒక యువతి ఉంటుంది ఆమె నా భార్య నా యువతి షీఈస్ మై ఉమన్ ఇది అమెరికన్ అమెరికన్ ఎక్స్ప్రెషన్ మై ఉమన్ ఐ కమాన్ షీ ఈజ్ మై ఉమన్ వాట్ She is my woman. Oh, is it your woman? Yes, okay. No, ఓకే నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ It is an understanding. మై న్ వెస్ట్ కల్చర్ లో మై గాన్ డోట్ టచ్ అలాగే మై ఉమన్ డోంట్ టచ్ సో అది మరీ క్రూడ్గా ఉంది అంటే మీకు దృష్టాంతం కోసం అలా చెప్పాను అంటే వీడు కూడా ఎంత సూక్ష్ ఎంత సోఫిస్టికేటెడ్గా ఉన్నా స్వబుద్ధి ఉందా ప్రేమ సూచించాలి కానీ స్వబుద్ధి పెట్టుకోకూడదు తన ప్రాపర్టీ అనే మరి ఎంత పెద్ద శాస్త్రాలు జరిగినా మై ప్రాపర్టీ అన్న బుద్ధి ఆ బుద్ధి ఉన్నవాడికి కూడా ఈ సంస్కారం అవ్వదు రెండోది మూడోది ఏడో తెలుసున భూమౌద్ధి భూమ భూమి అంటే ప్రతిమ మట్టితో చేసిన ప్రతిమయందు ఈ ప్రతిమయే దేవత అనే బుద్ధి పెట్టుకుంటారు వాడికి ఈ మహాత్ములు జ్ఞాని ఆ బ్రహ్మని తానే బ్రహ్మని ఈ సంస్కారం కలిగేందుకు అవకాశం ప్రతిమయే దేవత కాదు ప్రతిమయందు దేవతని నేను భావన చేస్తున్నాను నా హృదయంలో దేవతాబుద్ధి నిర్మాణం చేయటానికి ప్రతిమ సహకరించే సింబల్ అంతేకాని ప్రతిమయే దేవత కాదు భూమౌ ఇజ్య బుద్ధి తర్వాత ఇంకొకటి ఉండు సలిలే తీర్థ బుద్ధి మరి మోస్ట్ రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఓ జలాశయం ఉంటుంది అదే తీర్థం అంటే అది పావనం చేస్తుంది వీళ్ళు వెళ్ళి దాంట్లో ముందుకేసి వస్తాడు ఏమైనా పవిత్రం అయ్యాడా ధ్యానం దురస్వతి అడిగాడు లేదా గంగలో స్నానం చేస్తే పాపం పోతుందన్నావా ఓకే నువ్వు స్నానం చేసొచ్చు నీ పాపం ఏమైనా తగ్గిందా నీ పాపం పోతే మరి దుఃఖం ఎందుకు కలుగుతుంది దుఃఖం కలగడానికి వీరు పాపం పోతే దుఃఖం కలగడానికి వీరు లేదు ఆ దుఃఖం దేని ప్రభావం పాప ఫలం మనీ దుఃఖం ఎందుకు వెళ్ళింది నువ్వు గంగ స్నానం చేసి వచ్చిన వెంటనే అయ్యో నాకు కాఫీ దొరకలేదని ఏడుస్తున్నావు కదా నీకు మళ్ళీ దుఃఖం తప్పలేదే నీ పాపం ఎక్కడ పోయింది ఎలా పోయింది చెప్పు నాకు నువ్వు నేను వెయ్యిసార్లు స్నానం చేస్తా ఒక్కసారి కాదు ఇంకా నాకు సుఖ దుఃఖాలు ఇంకా దుఃఖం ఉన్నది నాకు కలగకూడదు అవుతుందా అవుతుందా ఎవరికైనా మరి ఇంకా అది పావనం చేసుకుందంటే అన్నాడే దే షేర్ దే స్పేర్ శ్రీకృష్ణుడు అంటాడు ఓ జలాశయం ఉంటే దాంట్లో మునక వేసేస్తే పావనం అయిపోతా అని అంటున్నావు అలా నువ్వు అనుకున్నంతకాలం నీకు ఈ జ్ఞానం కలగదు మరి పావనం ఎలా అవుతామండి మహాత్ముల దగ్గర కూర్చుని ఆత్మవిద్యని శ్రవణం చేస్తే నువ్వు పావనం అవుతావు కానీ కేవలము నీళ్లలో తలకాయ నుంచే చక్క వస్తే పావనం అవుతావా అని క్వశ్చన్ చేస్తాడు అంటే లిటరల్గా యాక్సెప్ట్ చేయడం సింబాలిక్గా సాధారణంగా నీరు పవిత్రం ఎందుకని నీటిలో స్నానం చేయగానే శ్రద్ధ పుడుతుంది మీకు స్నానం చేసిన వెంటనే ఏమనిపిస్తుందండి కొంచెం మాల తిప్పాలనిపించదు స్నానం చేసిన వెంటనే అనిపిస్తుంది కాఫీ తాగిన వెంటనే అనిపించదు స్నానం చేసిన వెంటనే అనిపిస్తుంది ఆ జలములలో ఆ శ్రద్ధను కలిగించే లక్షణం ఉన్నది ఆ శ్రద్ధను మీరు పైకి రానివ్వాలి మరింత పెంచుకోవాలి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి మహాత్ముల సన్నిధిలో తలాన్ని గడపాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అప్పుడు మీరు పవిత్రులు అయిపోతారు అది పావనమయ్యే పద్ధతి కానీ ఊరికే వెళ్ళి గంగలో మునక వేసి వచ్చాను నేను పావనం అయిపోయాను ఇంకా నాకేమీ ఏదో స్వర్గద్వారాలు సిద్ధంగా ఉన్నాయంటే వాళ్ళని ఏమన్నారంటే అజ్ఞానం చెప్పేసి అలా ఉన్నాయా శ్లోకాలు నేనే ఆశ్చర్యపడ్ నేను చెప్తూనే ఉంటాను అక్కడికేను అయినా అప్పుడప్పుడు ఆశ్చర్యపడ్డం కూడా నా వంటే ఆశ్చర్య ఒకసారి ఇది ముల్లపూడి వెంకటరమణ అంటాడు ఒక శ్లోకం చూసి కింద పడిపోయారట అలా కింద పడిపోయారంటే ఆశ్చర్యపడ్డారు అలాగే లేని కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటా అలా చూడగానే కింద పడిపోతా ఉంటా అలా ఉంటాయి శ్లోకాలు కాబట్టి ఇదంతా ఏం చెప్పానంటే శరీరమే నేను అనుకుంటున్నంతసేపు మీరు పూజలు ఉపాసనలు కర్మలు స్నానాలు తీర్థాలు దానాలు ధర్మాలు మీరు ఎన్ని చెయ్యండి సుఖదుఖముల యొక్క సంస్పర్శ మీకు తప్పదు ప్రియ అప్రియ యోహో నాస్తి వై అని కూడా ఉంటుంది సుఖరాము లేదు ఇప్పుడు ఇక్కడ ఈ ఆనందమయ్యే ఆత్మకి శరీర సంస్పర్శ ఉందా అంచేతనే ప్రియం వచ్చింది తస్య ప్రియమే వశరా ప్రియం వస్తే అప్రియం వస్తుంది మోదం వస్తే అమోదం వస్తుంది ఎక్కువ సంతోషం ప్రమోదం వస్తే చాలా ఎక్కువ దుఃఖం కూడా వస్తుంది అంటే అర్థమేమైంది ఇది సుఖ దుఃఖాల పరిధిలో ఉంది ఈ అముఖ్య ఈ ఆనందమయం కాబట్టి ఇది బ్రహ్మల్లా అవుతుంది వీటికి అతీతమైంది బ్రహ్మవాళ్ళు కానీ పూర్వపక్ష ఎంత బలంగా చెప్పాడు చూడండి నశరీరస్య సత ప్రియాప్రియ సంస్పర్శ వారయతం శక్య శరీరాభిమానం కలిగి ఉన్నంత ఇది ప్రియము అది అప్రియము ప్రియముతోటి అనుభవం ప్రియా అనుభవము సంస్పర్శ అంటే కలయిక అంటే అనుభవం అప్రియము దుఃఖము యొక్క అనుభవము ఈ రెండు తత్వము దాన్ని నిల ఎవ్వడు ఆపలేడు అనిచేతనే ఎప్పటికైనా రోగం అనేది తప్పదు కదండి ఏదో రోగం ఎంత మందు వేసుకున్నా మళ్ళీ వస్తూ ఉంటుంది వయస్సులో ఉన్నప్పుడు రోగం అప్పుడప్పుడు వస్తుంది మోస్ట్లీ ఆరోగ్యంగా ఉంటాడు అప్పుడప్పుడు రోగం వస్తుంది మందు వేసుకుంటాడు అదే పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కొద్దిగా రివర్స్ అవుతుంది అప్పుడప్పుడు బలంగా ఉంటాడు మోస్ట్లీ ఓ ట్యాబ్లెట్లో అవి మింగితూ ఉంటాడు ఇప్పుడు పొద్దున్న లేచి మళ్ళీ రాత్రి పడుకునే లోపల ఒక హాఫ్ అజన్ ట్యాబ్లెట్లు మింగితున్నాడంటే వాడిని ఏమనాలంటారు అవచ్చు ఎలా రోగి చూడలేదా రోగి ఏదో ఏ పేరు పెట్టానా ఇప్పుడు విటమిన్ ట్యాబ్లెట్లే మింగుతున్నాడా విటమిన్ యువనలో ఉండగా విటమిన్ ట్యాబ్లెట్లు మింగేడా ఆ తిన్న అన్నంలో విటమిన్లు సరిపడేవి ఇప్పుడు తిన్న అన్నంలో వెలుపులను సరిపడవు తిన్న అన్నంలో కాల్షియం సరపడదు ఏదీ సరిపడదు అన్నీ మింగితూ ఉండాలి అంటే ఏమైంది పరిస్థితి రివర్స్ అయింది కాబట్టి ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని బాగా అవగాహన చేసుకోవాలి ఏంటంటే శరీరంలో అనారోగ్యం ఉన్నట్లయితే దానికి మందు వేసేయటం మందు ఆయింట్మెంట్ అయితే రాసేయటం టాబ్లెట్ అయితే మింగేయటం ఈ రెండూ కూడా చేయాలంటే రెండు చేసేయటం చేసేసి ఇంకా దాని జోలికి వెళ్ళద్దు శివోహం శివోహం శివోహం శివోహం దాన్ని ఉపేక్ష చేసేయటం అని మహాత్ములు చెప్తారు అలా దాన్ని ఉపేక్ష చేయటం అభ్యాసం చేయమన్నారు మందు వేసేసి తిండి పెట్టేసేయడం ఉపేక్ష చేసేటం భిక్షౌషం భుజ్యత క్షుద్ వ్యాధిష్ట చికిత్సత శంకరుడు ఆకలి ఓకే ఇదో రోగం ఆకలి ఒక రోగం అవును మరి ఆకలి రోగం కాకపోతే రోగం వచ్చిన వాడు పరిగెత్తుకుని మందు వేసుకుంటాడు ఈ ఆకలి చేసిన వాడు కూడా ఇడ్లీలకు టాబ్లెట్లు అని పేరు విన్నారాలు ఎవడీ ఇంకో టాబ్లెట్ వేగడారా అని అడుగుతారు అక్కడ సర్కార్ డిస్ట్రిక్ట్స్ లో మరో టాబ్లెట్ వేసుకోండి అని అడుగుతారు అంటే అదే అది కూడా ఔషధమే మూడు చాలండి మూడు టాబ్లెట్లు చాలని మనం వాళ్ళ లిమిట్ పెట్టుకుని కాలక్షేపం చేయాలి ఔషధంగా తినాలి ఇడ్లీ బాగున్నాయి కదా ఏడు ఎనిమిది తినకూడదు మన మిత్రుడు ఒక ఆయన నుండి వాడు బ్రహ్మసూత్ర క్లాసులు తొమ్మిదింటికి ఎనిమిదింటికి ఎనిమిదింటికి బ్రహ్మసూత్ర క్లాసులు ఎనిమిదింటికో క్లాసు పదింటికొ క్లాసు రెండు బ్రహ్మసూత్ర క్లాసులే ఏడున్నరకి టిఫిను టిఫిన్ ఇడ్లీలు ఒక ఏడో ఎనిమిదో ఇడ్లీలు తినేవాడు మంచిగా ఉంటాయి తర్వాత రెండు చట్నీలు కారొడి కూడా ఉంటాయి దాంతో మీకు వెరైటీ ఒకే చట్నీతో తినమన్నారు అనుకోండి మూడో నాలుగో తినమే వెరైటీ ఇస్తే ఇంకా బాగా ఏడు ఎనిమిది ఇడ్లీలు తినేసేవాడు తినేసి వచ్చి బ్రహ్మసోత్ర క్లాస్ లో కూర్చుని వాడు కూర్చుని పొస్తా లాభం జోగుతో అందు టాబ్లెట్ లగా మూడుతోటి సరిపెట్టాలి మూడు లేకపోతే నాలుగు చిన్నవైతే నాలుగు సో దానికి ఉపేక్ష దానికి పెట్టాల్సిన తిండి పెట్టేయటం వేయాల్సిన మందు వేసేయటం యింట్మెంట్లు ఉంటాయి రెండో మూడో అవి రాయాల్సి ఉంటుంది ఆయింట్మెంట్లు ఆయిల్స్ ఇవన్నీ కూడా మర్దనాలు ఇవ్వకుండా ఉంటాయి అవన్నీ చేసేయటం చేసేసి దానికి శుచిగా ఒక స్నానం ఒకటి జయించేసి ఇంకా దాన్ని ఉపేక్ష చేసేయటం చేసేసి శివోహం శివోహం శివోహం ఇలా చెప్పారు శివోహం నీకు శివోహం అని తెలిసిన తర్వాత శివోహం మనం ఎలాగో అన్నట్లు ఇప్పుడైనా అండం చెప్పారు ఒకళ్ళు అన్నారో ఇంక తెలియకుండా శివోహం అంటే ఏం ఊరిగిందని ఇంకొకళ్ళు అన్నారు ఇది యూగన్ ఆర్గ్యూరిస్ట్లేదట్లే ఈ ఆర్గ్యుమెంట్లు పక్కన పెట్టండి జస్ట్ శివోహం యూ జస్ట్ కాంటేట్ లైక్ దట్ అలాంటి ఉపాసన ఉంది చిదానందరూప శివోహం శివోహం అని ఉండాలి కానీ ఆ రోగాన్నే చూసుకుంటూ కూర్చుంటే ఆ రోగం అవుతూ వీడికి దుఃఖం మరింత పెరిగిపోతుంది పుండు ఉందనుకోండి ఈ పుండుకి పౌడరో మందో వేసేసి ఓ కట్టుకట్టి దాన్ని పక్కన పెట్టేయాలంటే దాన్ని చూసుకుంటూ కూర్చోకూడదు అలా కూర్చుంటే ఆ మంట నొప్పి కూడా పెరిగిపోతుంది కాబట్టి ఉపేక్ష చేయటం అలవాటు చేసుకోవాలి సో ఈ విధంగా శరీర సంబంధం ఉన్నంత వరకు సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది రెండూ ఉంటాయి కాబట్టి ఈ రెండు ఉంటూ అది ముఖ్య బ్రహ్మ అవుతుంది ఇక్కడ శారీరం అన్నారు కాబట్టి అది ముఖ్య బ్రహ్మ కాలేదు తస్మాత్ సంసార్యేవా ఆనందమయ ఆత్మా ఇప్పుడు చెప్పండి అన్నమయ ఆత్మ సంసారీయ బ్రహ్మయ సంసారీ సంసారీ జీవ ప్రాణమయ సంసారి మనోమయ సంసారి ఆ విజ్ఞానమయ సంసారి అదే రకంగా ఆనందమయ ఆల్సో సంసారీ ఇది సిద్ధాంతం ఇది పూర్వపక్షం ఇప్పుడు సిద్ధాంతం ఇత్యం ప్రాప్తే సో ఈ విధంగా పూర్వపక్షం ప్రాప్తం అవుతుంటే చాలా బలంగా ముందుకు వస్తే ప్రాప్తం అవడం అంటే చాలా బలంగా వచ్చి నెత్తి మీద కూర్చుంది ఆ పూర్వపక్షం దాన్ని ప్రాప్తే అంటారు మనకి అక్కర్లేని నెత్తి కూర్చుంటే దాన్ని సంస్కృతంలో ప్రాప్తే అని ప్రాప్తే సతీ అన్నమాట ప్రాప్తము కాదా వ్యాకరణమైనా అంతే వేదాంతమైనా అంతే అప్పుడు సూత్రకారుని ఈ మాట అంటున్నాడు ఏమంటున్నాడు ఆనందమయో అయా నీ పూర్వపక్షం పక్కన పెట్టు అది అంగీకారం కాదు ఆనందమయ బ్రహ్మ ఆనందమయమే బ్రహ్మ ఎందువల్ల ఆయన చెప్పిన అబ్జెక్షన్స్ అన్ని తర్వాత చూస్తాం ముందు సిద్ధాంతం చెప్తున్నాము అభ్యాస అన్నమయ అనే మాట ఎన్నిసార్లు వచ్చింది మొత్తం ఉపనిషత్తులం వచ్చింది ప్రాణమయ ఒకేసారి మనోమయ ఒకేసారి నువ్వు చూసుకుంటాను ఏమండి విజ్ఞానమయ ఒకేసారి ఆ ప్రవాహంలో ఆ ఆ సెక్షన్లో తర్వాత ఉపసంక్రమణం దగ్గర ఇంకోసారి చెప్పారు ఆ సెక్షన్లో ఉపసంక్రమణం అంటే దాన్ని అతిక్రమించి అవతలకపోవడం అని అంటే అది దాన్ని చెప్పినట్టయిందా దాన్ని అతిక్రమించమని చెప్పారు అతిక్రమించమని చెప్పారు కాబట్టి అది లెక్కలోకి రాదు అది పక్కన పెట్టేయండి సో ఒకేసారి వచ్చింది వేరే ఆనందమయ మటుకు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆనందమయ అనే మాట మీరు ఎప్పుడైతే అన్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి అలా వస్తూనే ఉంటుంది ఎలా ఉంటుందంటే అన్నమయాన్ని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తారు మనోమయాన్ని చెప్పి పక్కన పెట్టేస్తారు అలాగే ప్రాణామనం విజ్ఞానమయాన్ని చెప్పి పక్కన పెట్టేస్తారు ఆనందమయాన్ని చెప్పి దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు అది అభ్యాసం ఉంటాయి ఇప్పుడు ఇలా చూడండి అస్మాత్స్మాత్ విజ్ఞానమయా అన్యోంతర ఆత్మానందమయ అని చెప్పారు అది ఫస్ట్ మెన్షన్ అడిగ అనువాదం పూర్తయింది ఐదో అనువాదం ఆరులోకి రండి ఆరులోకి వస్తే ఆరులో ఏమీ లేదు ఓకే ఆరులో ఇంక మళ్ళీ ఆనందమయం మాట లేదు ఓకే బాగుంది అంటే అభ్యాసం కాలేదనమాట ఇంకా మంచిది అనువాదం ఏడులోకి రండి ఏడులోకి వస్తే చూడండి ఇది కోహ్యేవాన్ రసగుహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి రసో వయసహర రసమంటే ఆనందమే పైగా ఆనందీ భవతి తర్వాత యదేష ఆకాశ ఆనందో న్యాష హ్యేవానందయాతి ఆనందయాతి అంటే ఆనందయతి ఈ ఆనందము అని అభ్యాసం వచ్చింది ఏడో అనువాతంలో రెండు మూడు సార్లు ఆనంద అభ్యాసం వచ్చింది అంటే అర్థమవుతుందండి ఇక ఎనిమిదో అనువకంలో ఒక రండి భీషాస్మాత్వాతే అని అక్కడ మొదలుపెట్టి సైష ఆనందీమాంసా భవతి అనే ఆనంద మీమాంస అంటో మనుష్యానందం దేవానందం గంధర్వానందం మరో ఆనందం మరో ఆనందం ఇన్ని రకాలు చెప్పి ఫైనల్గా ఏమంటున్నారు ఏ శతం ప్రజాపతేరానంద ప్రజాపతి యొక్క ఆనందములు సయో కో బ్రహ్మణ ఆనంద అని బ్రహ్మ యొక్క ఆనందము అని బోల్డ్ అంత అభ్యాసం వచ్చింది అక్కడ ఎంత అభ్యాసం వచ్చిందో చూసారా కాబట్టి ఈ విధంగా ఇంతటి అభ్యాసం ఉంది గనక అంటే మరి ఆ ఎదర ఏతమానందమయమాత్మానముప ఆనందమయ ఆత్మని ఇప్పుడు అక్కడ వాక్యాలు ఎలా ఉన్నాయంటే అన్నమయమాత్మానముప సంక్రామతి అంటే అన్నమయ ఆత్మను పొందుచున్నాడు అనకూడదు అన్నమయ ఆత్మను పొందుచున్నాడు అంటే అన్నమయ ఆత్మ ముఖ్యమై కూర్చుంటుంది అన్నమయ ఆత్మని దాటివేసినాడు ప్రాణమయమాత్మానముప సంక్రాంతతి దాటివేసినాడు మనోమయమాత్మానముప సంక్రాంతి దాటివేసినాడు విజ్ఞానమయమాత్మానముప సంక్రాంతి దాటివేసినాడు ఆనందమయమాత్మను దాటివేసినాడు అనకూడదు ఇంక దాటివేస్తే ఇంకేం లేదు అక్కడ శేతాల వైవాత్మాల ముప సంక్రావతి తదప్యేష శ్లోకం భవతి అయిపోయింది ఇంకేం లేదు కాబట్టి అక్కడ మరి దాటివేసినాడు అవ్వకూడదు ఆ దానిగింటికి అర్థం ఏమిటి దాటివేసినాడు మరి ఐదో దానికి అర్థం ఏమిటి పొందినాడు అని కాబట్టి పొందినాడు అని చెప్పడం వల్ల మీకు ఆనందమయానికి మళ్ళీ అభ్యాసం వచ్చింది ఇంకోసారి అభ్యాసం వచ్చింది దాటివేసినాడు అని చెప్పడం బట్టే మిగతా నాలుగింటికి అభ్యాస కింద లెక్క పెట్టుకోకూడదు కాబట్టి ఉపసంక్రమణము అనే పదానికి అతిక్రమించుట అని ఒక అర్థము పొందుట మరో అర్థము చెప్పి ఆనందమైన దగ్గర పొందుట అని అర్థం చెప్పాలి ఎందుకంటే అది కూడా దాటివేసినాడు అని అర్థం చెప్తే ఇంకేమీ లేదు అక్కడ ఇంకక్కడేం మిగలలేదు కాబట్టి ఇక్కడ పొందేడు అని అర్థం చెప్పి దీనికి అభ్యాసం సాధించుకుంటారు అలాగే సిద్ధాంతం అలా చేస్తున్నాడు అనమాట కాబట్టి ఆనందమయమే బ్రహ్మకా అయితేరాలి అభ్యాసమనే ఒక హేతువు చేత పర ఏవాత్మా ఆనందమయో భవితు అర్హత అంటే ఆయన సూత్రపదాలని వ్యాఖ్యానం చేస్తున్నారు ఆనందమయహ అనగా ఏమిటి ఆనందమయమే పరమాత్మ అయితీరుతుంది అని అర్థం కుత ఎందువలన ఈ కుతహ అనే మాటలకు వచ్చిందంటే అభ్యాసాత్ ఆ పంచమీ విభక్తికి హేతు అర్థం కారణం వలన అని కనుక దానికి ముందు ప్రశ్న వేసుకుంటే ఏమని ఎందువలన అని వేసుకుంటాం ఎందువలన అభ్యాసాత్ అభ్యాసము వలన లేదంటే అభ్యాసం దాన్ని వివరిస్తున్నారు పరస్మిన్నే వ్యాత్మని ఆనందశ బహుకృత్వ అభ్యస్యతే ఆ పరమాత్మని చెప్పే సందర్భంలో ఆనందమయ శబ్దాన్ని ఆనందశదాన్ని అనేక సార్లు అభ్యాస చేయటం అవుతోంది బహుకృత్వ కృత్వ అంటే అన్ని సార్లు ఇల్లు సారీ సార్లు ద్వికృత్వ అంటే అర్థం రెండు సార్లు అవ్యయం కృత్వ అన్నది అవ్యయం ద్వికృత్వ రెండు సార్లు త్రికృత్వ మూడు సార్లు చతుష్కృత్వ నాలుగు సార్లు చాలాసార్లు చాలాసార్లు ఈ ఆనందమయ శబ్దాన్ని ఆనంద అభ్యాసం చేస్తూ ఉన్నారు ఈ అభ్యాస బలం చేత ఆనందమయమే బ్రహ్మ ఇప్పుడు ఫలానాది ముఖ్యము అని చెప్పటానికి హేతువులు ఉన్నాయి ఉపపత్తులు అంటారు ఆరు ఉపపత్తులు ఉన్నాయి ఇదని చెప్పాను సార్ మీరు ఏమిటివి ఉపక్రమోప ఉపక్రమోపసంహ ఉపక్రమోపసంహారౌ రెండూ కలిపి ఒకటి ఉపక్రమము ఉపసంహారం ఉపక్రమంలో బ్రహ్మండి ఉపసంహారంలో బ్రహ్మంటే మొత్తం టాపిక్ అంతా బ్రహ్మే అని మనం అర్థం చేసుకుంటాం ఉపక్రమోపసంహారం అపూర్వత అంతకుముందు చెప్పింది కాకూడదు అది కొత్తది అవ్వాలి అది అపూర్వత ఇప్పుడు ఆనందమయముందో అపూర్వత కూడా ఉంది ఎందుకంటే అంతకుముందు ఆనందమయం అక్కడ రాలేదు ఇక్కడే వచ్చింది ఓకే ఫలం దానికి ప్రయోజనం ఉండాలి ఆనందమయాన్ని తెలుసుకుంటే మోక్షం అనే ఉంది ఇక్కడ అభ్యాస అర్థవాదశ్చ అభ్యాసం దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఎందుకంటే ఉపనిషత్తులో సత్యతత్వాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తారు అసత్యాన్ని ఒక్కసారి నిషేధించి వదిలేస్తారు కాబట్టి ఏదైతే సత్యమో దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది కూడా ఒక ప్రధానమైన హేతువు అని ఒక నిర్ణయం దాన్ని ఇక్కడ ఆనందమయానికి అభ్యాస అధికంగా ఉంది కనుక దే పూర్ణ బ్రహ్మ మరి వాడి పూర్వపక్ష యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయి వాటి మాట ఏమిటి పూర్వపక్షి చెప్పిన హేతువులన్నింటినీ ఖండించాల్సి ఉంటుంది కదా అది ఖండిస్తారు అదంతా వస్తుంది ఆనంద ఆ అభ్యాసను వివరిస్తున్నారు అభ్యాస ఎలా వచ్చిందో చెప్తున్నారు ఆనందమయం ప్రస్తుత రసో వయసహి తస్యవ రసత్వముక్ ఉచ్యతే రసర్గృహ్యేవాయల్లబ్ధ్వానందీ భవతి కోహ్యే యదేష ఆకాశ ఆనందో న్యా ఏష్యేవానందైషానందీమాంసా ఏతమానందమయమాత్మానముపసంక్రామతి ఆనందం బ్రహ్మణో విద్వాన్ నిభేది కుతనేతి ఆనందో బ్రహ్మేతు వ్యజానా మొత్తం భృగువల్లిని కూడా కలిపేసుకుని మొత్తం ఉపనిషత్తు అంతా ఆయన అలా ఉంటారు ఉపనిషత్తు అనంతా ఇప్పుడు ఎలా అయితే పుస్తకం చూసి నేను చూశానో అలా చూసాను సుస్కృతి అక్కర్లేదు అదే తేడా అలా చూసుకుంటో చూడండి మీకు అభ్యాస చూపిస్తున్నాను అని వరుస చెప్పుకొస్తున్నారు భాష్యకారులు ఈ ఆనందమయాన్ని చెప్పడం అయిన వెంటనే అన్యోందర ఆత్మానందమయ అని చెప్పిన ఆ తరువాత సెక్షన్స్లో ఆనందమయాన్నే ప్రస్తావించి రసో వయసహ అన్నారు అంటే ఆనందమయము అది రసము రసము అంటే సారము అని సో దేనికైనా సారం ఆనందమే ఇప్పుడు ధనాన్ని సంపాదిస్తే దానికి సారమేమిటి ఆనందం రాజకీయ పదవికి సారమేమిటి ఆనందం బా వీడి వివాహం చేసుకుంటాడు పిల్లలు ఉంటాడు పీచర్ ఉంటాడు దీనికంతకీ సారమేమిటి ఆనందం వీడి దొరికిందా లేదా అన్నది వేరే పాయింట్ కానీ వీడి దారి సారము దేనికోసం వీడు తంటాలు పడుతున్నాడు ఆనందం కోసమే ఈ ఆనందం బయట ఉందని ఇదో భనిషి జీవిస్తూ ఉంటుంది ఆనందం బయట ఉంది అనే మాట కారణంగా వీడు ఒక జీవిత కాలము వీడు పడే పాటలు వర్ణనాతీతం కేవలం ఈ ఒక్క భ్రమ ఆనందం బయట అనే భ్రమ కారణంగా వర్ణనాతీతమైనటువంటి దుఃఖాన్ని వీడు అనుభవిస్తూ ఉంటాడు చాలా విచిత్రమైన విషయం అక్కడ అమెరికాలో అక్కడను క్రూజ్ ఉంటుంది వాళ్ళంత పోసి ఆ క్రూస్కి వెళ్తారు క్రూస్ అంటే అది షిప్ అనమాట అలా సముద్రంలో తిరిగి వస్తుంది అసలు ఓ వారం రోజులు అయితే పది రోజులు సకల భోగాలు ఉంటాయి సినిమా థియేటర్ కూడా ఉంటుంది ఆ షిప్లో ఆ షిప్లో వెళ్ళాము శుభ్రంగా నో నో రెస్ట్రిక్షన్స్ మీరు ఎంతైనా తినొచ్చు ఎంతైనా తాగచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగచ్చు అలా ఉంటుంది ఆ క్రూస్కి వెళ్తారు క్రూస్కి వెళ్ళేప్పుడు వెయిట్ చూసుకుంటే వచ్చిన తర్వాత వెయిట్ చూస్తే పది పౌండ్లు ఎక్కువ పెరుగుతుంది ఆ తర్వాత ఆ వెయిట్ బాధతో దుకాణం వహిస్తూ ఉంటారు తర్వాత క్రూస్లో అందరూ ఆ దాంట్లోనే ఉంటారు కదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళంతా క్లీన్గా పెట్టిన మొత్తం క్రూ క్రూవంతా రోగిస్టు వాళ్ళతో వెనక్కి వస్తారు వీళ్ళని స్పెషల్గా క్వారంటైన్ పెట్టి రిసీవ్ చేసుకుని హాస్పిటల్స్కి అంబులెన్సుల్లో పంపిస్తూ ఉంటారు ఇలా ఇవన్నీ న్యూస్ అక్కడ అమెరికాలో న్యూస్ ఫ్లారిడాలో న్యూస్ ఇలాగే ఉంటాయి ఆ షిప్పుని దగ్గరికి రానివ్వరు ఆ మధ్యలో ఎక్కడో పెడతారు దాని చుట్టూ బ్యా ఇవి పిచి అయ్యి పిచ్చి ఆ బ్యాక్టీరియా వస్తుందేమో పిచ్చి తర్వాత దాన్ని క్లీనింగ్ మొదలెడతారు మొత్తం షిప్ అంతా వీడు డిటర్జెంట్ వేసి కడిగేస్తాడు మొత్తం షిప్ అంత ఇంకో షిప్లో డిటర్జెంట్ ఆ పిచ్చి చూస్తే మీరు చూసి తీరాలి ఎంత భయం అంటే అలా భయపడిపోతూ బతుకుతూ ఉంటారు బ్యాక్టీరియాకి భయపడిపోతూ ఉంటారు టెరరిస్టులకు భయపడిపోతూ అలా భయపడిపోతుంది దీనితోడు ఎకానమి భయం ఒకటి కొత్తగా ఇప్పుడు ఎడిషన్ ఈ భయాలన్నింటి విముక్తి చేస్తాడేమో అని ఒ మానుకొట్టుకోవచ్చు ఇప్పుడు ఆయన పని ఏమిటంటే వీళ్ళందరినీ ఆ భయాల నుంచి విముక్తి చేసి మళ్ళీ ఆనందమయం చేసేయాలి చూడండి మనిషి కానీ సమాజం ఆనందం బయట ఉందనుకోవడం వల్ల వీడు పడే పాట్లున్నాయి ఇన్ని అన్నీ కావచ్చు అని ఆనందం బయట లేదని తెలుసుకుంటే మోక్షం వచ్చేస్తుంది ఇదే మోక్షానికి బంధానికి ఎంత సరళమైన గీతలు చూసారా సో ఈ రసము ఈ ఆనందమే రసము సారము అని చెప్పి అయితే ఇంకా ఏంటి రసహ్యే రసహ్యేవ అయం లబ్ధ్వా ఆనందీభవతి ఈ రసరూపమైన ఆనందమయాన్ని పొందిన వాడు మాత్రమే ఆనందము అగును అని చెప్పారు తర్వాత ఇంకా ఏం చెప్పారు కోహేవాణ్య ఆత్క్రాణ్యా నేను ఇంతకుముందు చెప్పానది కదిలీది ఎవడు ఆ కద వీడు కదులుతున్నాడు కదా ఆ కదిలీది ఏది వీడు ఉచ్ఛ్వాస తీసుకుంటున్నాడు కదా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎవరు అని ప్రశ్న వేశారు ప్రశ్న వేసి సమాధానం ఏమని చెప్తున్నారు ఏదేష ఆకాశ ఆనందో నస్యాత్ ఈ ఆనందము సర్వవ్యాపకము ఆకాశం అలా అయితే సర్వాన్ని తనయుండే కలిగి ఉన్నదో ఈ ఆనందము కూడా అన్ని కోశములను తనయుండే కలిగి ఉన్నది ఈ ఆనందమే లేకుంటే ఏది నస్యాత్ సపోజ్ ఆనందమే లేదనుకోండి లేకపోతే ఎవడు కదులుతాడు ఎవడు గాలి పీల్చుతాడు అంటే గాలి కదివాళ్ళడు గాలి పీల్చేవాడు ఉండడు ఏష్యేవ ఆనందయాతి ఈ ఆనందమే వీడిని కదిలింపజేస్తోంది వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకుని ఇట్లా చేస్తోంది అంతేకాకుండా వీడు ఆనందించి ఇట్లా కూడా చేస్తోంది అని చెప్పారు చెప్తూ ఇదే బ్రహ్మని మనకి స్పష్టమైపోతుంది తర్వాత శైషానందస్యమీమాంస భవతి అని ఆనందమీమాంస ఆనందం ఏది ఎక్కడ ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎంత ఉంటుంది అని ఒక విచారం ఒకటి ప్రారంభించారు ప్రారంభించి అక్కడ కూడా ఆనందానికి బోలంత అభ్యాసం ఉంది ఆ తర్వాత ఏదమా ఆనందమయమాత్మానం ఉపసంక్రాంతి ఈ ఆనందమయ ఆత్మని వాడు పొందుతాడు అని చెప్పారు మిగతా నాలుగు చోట్ల కూడా ఉప సంక్రాంతి అది చెప్పడు ఏది అవసరమో చెప్పుకుంటున్నారు చూద్దాం సిద్ధాంతం అది దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ సో ఈ ఆనందమయ ఆత్మను పొందుతాడు మళ్ళీ అభ్యాసం వచ్చింది ఆనందం బ్రహ్మణో విద్వాన్ రవిభేతు ఎవడైతే ఆ బ్రహ్మ యొక్క స్వరూపమైన ఆనందాన్ని పొందుతాడో తెలుసుకుంటాడో వాడు పొందుతాడు వాడికి మళ్ళీ భయం ఉండదు అభయ స్వరూపాన్ని పొందుతాడు ఇక్కడ బ్రహ్మణ బ్రహ్మ యొక్క ఆనందము అంటే బ్రహ్మైవ ఆనంద బ్రహ్మయే ఆనందము నా చెయ్యి అన్నాడు నా చెయ్యి అంటే నేను వేరు చెయ్యి వేరు అన్నా ఇప్పుడు నా పర్స్ అంటాడు మై పర్స్ నేను వేరు పర్సు వేరు మై హ్యాండ్ నేను వేరు హ్యాండ్ వేరు కాదు కాబట్టి షష్ఠీ విభక్తి ఉన్నప్పుడు నేనే అనే అర్థంలో షష్ఠీ వస్తుంది కూడా కొన్ని సందర్భాల్లో అలాగే బ్రహ్మణ ఆనంద అంటే బ్రహ్మ యొక్క ఆనందము అంటే బ్రహ్మే ఆనందము అన్నట్టు నీళ్ళు నుయే నీళ్ళు నీళ్ళే నుయ్యి నుయ్యే నీళ్ళు చుట్టూ వరలు అవి నీళ్లు కాదు అవి అది కాదు నీ అంటే నీళ్ళకే నువ్వు అని కాదు జలాశయము యొక్క జలము ఆ షష్ఠీకి అర్థం ఏమిటండి ఆ షష్ఠీకి ప్రథమార్థమే షష్ఠీ అర్థం అలాగే బ్రహ్మణ అది కూడా అంతే సరే అది వేరే టాపిక్ అది సో ది పాయింట్ ఈజ్ అభ్యాసం మీకు దేనికి కనపడుతోంది ఆనందానికే అభ్యాసం కనపడుతోంది కాబట్టి అభ్యాసము చాలా ప్రధానమైన హేతు దీన్ని బట్టి మీరు చెప్పండి ఆనందమయము ముఖ్య బ్రహ్మ ఉన్నా కదా ముఖ్య బ్రహ్మయే ఇక తరువాతి వల్లి భృగువల్లిలో కూడా ఆనందం ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని కూడా మళ్ళీ దానికి అభ్యాస వచ్చింది శ్రుత్యంత రేచ విజ్ఞానమానందం బ్రహ్మా ఇది బ్రహ్మణ్యేవా నంద శబ్దో దృష్ట సరే తైత్రీయంలో ఆనందమే బ్రహ్మ అని చెప్పడం మాత్రమే కాదు ఇతర ఉపనిషత్తుల్లో కూడా తైత్రీయంలో అన్నము బ్రహ్మ ప్రాణం బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మయ ఆనందం బ్రహ్మయని మీమాంస వచ్చింది ఒక సందేహం వచ్చింది ఇటువంటి ఎందుకంటే ఇవన్నీ కలిపి చెప్పారు కాబట్టి ఇటువంటి సందేహానికి తావులేని స్థలాలు ఎన్నో ఉన్నాయి బృహదారణికంలో సెక్షన్లో ఏమని చెప్పారంటే ఇటువంటి సందేహం లేదు అక్కడ విజ్ఞానమానందం బ్రహ్మ అంటే అజ్ఞప్తి స్వరూపము అదే ఆనందము అదే బ్రహ్మ అని స్పష్టంగా చెప్పారు కాబట్టి మీరు తర ఉపనిషత్తుల యొక్క సంవాదము వాటిలో చెప్పిన దాన్ని పేరలలుగా చూసుకుంటే కూడా ఆనందమే బ్రహ్మ అని మనకి తెలిసిపోతుంది అంటే బ్రహ్మ అనేది ఒక పెద్ద ముద్దలాగా బండరాయిలాగా లేకపోతే అలా డ్రస్ వేసేసుకుని టోపి పెట్టి అలా కూర్చో అది కాదు బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఆనంద స్వరూపం ఆనందము అంటే చిన్మయముగా ఉంటుంది చిద్రూపంగా ఉంటుంది ఆ చిత్తుకి ఆకారాలన్నీ దాని ఎందు కల్పించబడతాయే కానీ దానికంటూ ఆకారం ఉండదు మీరు ఆనందంగా ఉండాలనుకోండి ఆనందానికి ఆకారమే ఉంటుందండి ఆనందం నుంచి బయటకు వచ్చి మళ్ళీ దేహం నేను అనుకుంటే ఆకారం వస్తుంది కానీ ఆనందంలో ఆకారమే ఉండదు అటువంటి నిరాకారమైన ఆ ఆనందమే బ్రహ్మ సరే ఏం ఆనందశ బహు కురుత్వ బ్రహ్మ అభ్యాసత్ ఆనందమయ ఆత్మా బ్రహ్మేతి గమ్యతే కాబట్టి ఈ విధంగా అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు ఆనందశ్దాన్ని పరబ్రహ్మ ఎందుకు ప్రయోగించినట్టుగా మనకి అభ్యాసాన్ని బట్టి కాబట్టి ఆనందమయమే బ్రహ్మ అదే ఆత్మ అని మనం నిర్ధారించినాము అవి సూత్ర వ్యాఖ్యానం అయిపోయింది ఇక పూర్వపక్షి చెప్పిన యుక్తులు కొన్ని ఉన్నాయి ఆనందం బ్రహ్మ కాదయా అని చెప్పాడు దానికి శరీర సొంతగా ఉందన్నాడు అవయవ సందర్భం ఉందన్నాడు తర్వాత ప్రవాహంలో పడిందన్నాడు ముఖ్యాత్ గౌణ ఆత్మల ప్రవాహంలో పడి మూడు ముఖ్యంగా చెప్పాడు అతను ప్రవాహపతి తత్వము శారీరము అంటే శరీర సంబంధం ఉండుతా ఈ అవయవ సంస్పర్శ కలిగి ఉందిట వీటి వల్ల ఇది ముఖ్యం కాలేదు అని అలా ఆరోగ్యమెంట్లు చెప్పాడు మరి వాటికి ఏదైనా ఒక మార్గం చూపించాలి కదా అవి హేతువులా కనపడుతున్నాయి అవి హేతువులు కాదు అని దాని మీద మేమాంసం అక్కడికి కంప్లీట్ అయిపోతుంది సెక్షన్ అది మళ్లీ క్లాస్ ఓం పూర్వము పూర్ణ పూర్ణముదశ పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుగ్యో నమీ ఓం సీకృష్ణార్పణ